ఆత్మ అన్నిటికంటే ప్రియమైనది ఆత్మ ఈ సంవత్సరంలో ఏముందని ఏమీ లేదు నిత్యది దుఃఖమునో శోకము తప్ప ఇంకేమీ లేదు సంసారంలో భయమే అంతే ఉన్నది అవి అంత ఎక్కువగా సంసారంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అలా నడుస్తూ ఉంటుంది ఇట్ ఈజ్ ఎ మిత సో దానికి ఏదో కొంచెం డ్యూటీలు ఏవో ఉంటాయి డ్యూటీలు చేసేసి చేయి కడిగేసుకుంటూ ఉండటం తప్పనిసరి అయిన పాత్రలు చేసేసి అలా ఆత్మనిష్టలో ఉండి తప్ప శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండటం మననం చేయటం మహాత్ములు సన్నిధిలో గడపటం అలా ఉండాలి కానీ ఇకమాల సంసారం ఇంకా ఇది ఇలా ఉండాలి అలా ఉంది ఈ పార్టీ వచ్చింది ఆ పార్టీ ఇది క్యా అంతా కూడా అసందర్భమైన సమాచారం కానీ ఏందో అటువంటి పూర్తి నిర్లిప్త రావాల్సింది మంచిది సాక్ష్యకారులు ఏమంటారో చూద్దాం స్పర్శాన్ శబ్దాదీన్ కృప్వా బహి హ్యాన్ శ్రోత్రాదిద్వారేణ అంతర్బుద్ధ ప్రవేశితా శబ్దాదయో విషయా అది ఇప్పుడు విషయములు బుద్ధిలో ప్రవేశిస్తాయి బుద్ధిలో ప్రవేశించి బుద్ధి ఆ రూపాన్ని పొందుతుంది సో శ్రోత్రము ద్వారా ఇది ద్వారాలు ద్వారాలనే మాట వాడేరాయన సోక్షడాది ద్వారేణ ద్వారం అంటే విండో సో ఈ శివి ద్వారా ప్రవేశిస్తుంది ఒకట శ్రీకృష్ణుడు అంటాడు రెండో అధ్యాయంలో శృతి విప్రతిపన్నాకే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసిసి అని అంటే నీకు యోగం ఎప్పుడు యోగం అంటే ఈశ్వరునితోటి కలయిక అది ఎప్పుడు దొరుకుతుందంటే మనస్సు విని విని విని కంగాలీ అయి కూర్చున్నది ఆ మనస్సులో ఉండే ఆ కాలుష్యం అంతా పోయినప్పుడు దొరుకుతుంది ఎక్కడి నుంచి చిన్న ఈ కాలుష్యం అంటే శృతి విప్రతిపన్న విని విని విని అలా వింటూ ఉండటం ఇక్కడ ఏమైంది అక్కడేమైంది వాడేమన్నాడు వీడేమన్నాడు అంటూ వింటూ ఉండటం తర్వాత అక్కడ శృతి అంటే కామ్యకర్మలను చెప్పి శృతి కూడా అర్థం ఉండదు సో ఈ కర్మ చేస్తే ఇక్కడ ఈ ఫలం వస్తుంది ఆ కర్మ చేస్తే ఆ ఫలం వస్తుంది అంటే అలాగ ఆ కామ్యకర్మలు రేవో చెప్తూ ఉంటాయి ఏం ఫలాలు అండి ఫలాలన్నీ కూడా గీతలో ఈ కామ్యకర్మల యొక్క ప్రసంగము నిరాకరించడం కోసమే చేస్తారు మరి దీనికోసం చేయాలి అలా విని విని ఈ ఫలం వస్తుంది ఆ ఫలం వస్తుంది ఈ లాభం వస్తుంది ఆ లాభం వస్తుందని విని విని వీడు మతిపోవటం అలాగ కలుషితం అయిపోయి శృతి విప్రతిపన్న విప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం విప్రతిపత్తి అంటే అజ్ఞానార్థం విరుద్ధా విరుద్ధ విధ విరుద్ధం తలగిందులు ఏదో భోగాలన్నీ భాగ్యాలన్నీ బయట ఉన్నాయని అంటాడు అదే తలగిందులు విప్రతిపత్తి అలా నీ మనస్సు అంతా కూడా విప్రతిపత్తితోటి అంటే తలగిందులు జ్ఞానంతో నిండిపోయి ఉన్నది భ్రమలతో నిండి ఉన్నది ఈ భ్రమలు అన్నీ పోతే కానీ నీ మనస్సుకి ఆ యోగాన్ని పొందేటువంటి సామర్థ్యం రాదు అని అంటాడు కాబట్టి శబ్దము మొదలైన విషయములు శ్రోత్రము మొదలైన ద్వారాల గుండా లోపల ప్రవేశిస్తూ ఉంటాయి ఎప్పుడూ లోపల ప్రవేశిస్తూ ఉంటాయి వీటిని బయట ఉంచేసి ఉపాయం ఏమిటి అంటే ఆయన ఎంత బాగా చెప్తున్నారు శబ్దాన్ని ఎలా ఆపుతారు దూదులు పెట్టుకోవడం కాదు చెవులకి దూదులు పెట్టి కళ్ళు అంటే ఏం చేస్తారు దూదులు పెట్టుకోవడం కాదు మరి ఏం చేయాలి ఆయన చెప్తున్నట్లు ఆ నచింతయత శబ్దాలయో బాహ్యాహ హిదేవృతాభవంతి వాటి గురించి ఆలోచించకపోవడం వాటి గురించి ఆలోచించకపోవడం నేను ఒక అభ్యాసం చేస్తూ ఉండేవండి మెడిటేషన్ ఆ అభ్యాసం ఏమిటంటే మీకు మెడిటేషన్ క్లాస్ చెప్తుంటే ఏదో సౌండ్ వస్తుంది ఆ సౌండ్ గురించి మీరు దాన్ని ఇగ్నోర్ చేయటం అభ్యాసం చేయాలి జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ సౌండ్ని జడ్జి చేస్తాం ఏమంటాము ఈ సౌండ్ ఇది ఆటంకము మనమేమో జపం చేసుకుంటుంటే ఈ సౌండ్ వస్తుంది దాన్ని నెగ్ నెగిటివ్గా దాని మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తాం ఇదే ఇలాంటి సౌండ్స్ వీళ్ళు చేయకూడదు ధ్యానానికి ఆతంకము ఇప్పుడు మీరు మనం చే నేను మనం చేస్తే చూడండి ఆ సౌండ్ మీ ధ్యానానికి ఆతంకాన్ని కలిగిస్తుందా లేకపోతే ఆ సౌండ్ని మీరు మెంటల్గా రెసిస్ట్ చేయటం వల్ల ఆటంకాన్ని కలుగుతుందా రెసిస్ట్ చేయటం వల్లే కాబట్టి అల్టిమేట్గా ధ్యానానికి ఆటంకం కలిగింది దానికి ఆ ఆటంకానికి కారణం సౌండ్ కాదు ఆటంకానికి కారణం మీరు ఆ సౌండ్ని రెసిస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి సౌండ్ ఇండైరెక్ట్గా ఆటంకం కలిగించింది కానీ డైరెక్ట్గా బై రెసిస్టింగ్ దట్ సౌండ్ డైరెక్ట్లీ మీకు మీరే ఆటంకాన్ని కలిగించుకున్నారు అంచేతనే ఎప్పుడు ఎగరవాడు మనకు అపకారం చేయడం వాడు ఇండైరెక్ట్ మనం డైరెక్ట్గా మనకి మనం అపకారం చేసుకుంటాం ఇది గ్రహించాలి అంతేగానే మహాత్ములకి శత్రుమిత్ర భేదం ఉండదు శత్రువులు ఎవరు ఉండరు ఎందుకంటే మహాత్ములకు ఏదైనా కష్టం కలిగినా వీడు కలిగించేదని వాళ్ళు అనుకోరు ఈ అపకారాన్ని మనకు మనమే కలిగించుకున్నాము అపకారం ఉంటే కాబట్టి అపకారం ఎప్పుడవుతుంది మీరు మెంటల్గా రెసిస్ట్ చేస్తే అపకారం అవుతుంది నాన్ రెసిస్టెన్స్ నాన్ రెసిస్టెన్స్ ఉన్నది గొప్ప ధర్మం దాన్ని బుద్ధుడు చెప్పాడు పతంజలి చెప్పాడు దానికి ఉపేక్ష అని అంటారు ఉపేక్ష బుద్ధి నో రెసిస్టెన్స్ నాట్ రెసిస్ట్ చాలా కష్టం రెసిస్ట్ చేయకపోవటం మనకుండే సంస్కారాలను బట్టి రెసిస్ట్ చేయకపోవటం చాలా కష్టం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని చెప్తున్నాను అండి ఒకడు నా దగ్గరకు వచ్చాడు యంగ్ మ్యాన్ నా దగ్గరికి వచ్చాడు ఎలా ఉన్నాడు రంగురంగుల షర్ట్లు ఒకటి వేసాడు బొమ్మల బొమ్మల షర్ట్లు పిచ్చి పిచ్చి బొమ్మల షర్ట్లు ఏమో ఉంటాయి చూ అలాంటి షర్ట్ వేశాడు ఓ బెల్ బాటం ప్యాంట్ ఒకటి వేశాడు చెవికి ఒకే చెవికి రింగి ఒకటి పెట్టాడు ఓన్లీ వన్ వన్ ఇయర్ తర్వాత పిచ్చి హెయిర్ స్టైల్ ఒకటి పెట్టాడు వాడు వచ్చాడు వాడు అంకుల్ ఉంటాయి మొదటి పెట్టాడు ఇప్పుడు నేను వాడిని మెంటల్గా రెసిస్ట్ చేశాను అనుకోండి మెంటల్ రెసిస్టెన్స్ అంటే ఎలా ఉంటుంది ఏమిటో ఈ మధ్యన పిల్లలందరూ పాడైపోతున్నారు కల్చర్ పోతోంది ధర్మం పోతుంది ఏ ఏ సంస్కారాలు పోతున్నా వీళ్ళందరూ శుద్ధ యోగ్యులుగా తయారవుతున్నారు అని నేను ముందే నిర్ణయం చేసి వాడు అయోగ్యతను నాగల్లో తెలుసు అవుడు అంటే వాడు వేసిన వేష భూష బట్టి వాడు అయోగ్యును నిర్ధారణ చేశాను దాన్ని జడ్జిమెంట్ అండి కదా ఆ జడ్జిమెంట్ మంచిది కాదు అలా జడ్జ్ చేయకూడదు నో జైన్ పడొచ్చా అంకుల్ మీరు భగవద్గీతతో మీ దగ్గర పుస్తకం ఉందని విన్నాను నేను అదే ఐ వాంట్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు బ్రింగ్ ఇట్ సో విల్ యు ప్లీజ్ కైండ్లీ విల్ టేక్ ఇట్ అయిపోయింది మీ మనస్సు ఎలా ఉంటుంది ప్రశ్న వాడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాడు నెక్స్ట్ టైం స్వామీజీ దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం వినయంగా వస్తుంది వాడు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు మీరు రెసిస్ట్ చేసి ఓ హూ ఆర్ యూ వాట్ ఫర్ గీత ఓ యూ వాంట్ గితా ఫర్ హూ ఆబ్వియస్లీ నాట్ ఫర్ యూ అని అన్నాను అనుకోండి వాడు మనస్సులో పెట్టుకుంటాడు పెట్టుకుని ఇంకో మిత్రులతో ఆయన స్వామి ఉన్నాడు వాడు ఏది కలగ ఏది క్రేక్ క్రేజీగా అయ్యింది క్రాక్ నిజంగా కాబట్టి రెసిస్ట్ చేయొద్దు ఎవరిని రెసిస్ట్ చేయద్దు నో రెసిస్టెన్స్ ఇప్పుడు క్రిస్టియన్ వస్తున్నా అనుకోండి వీడి మేచుడు వీడి పాపాత్ముడు వీడు అయోగ్యుడు అభాగ్యుడు ఇలాగ రెసిస్ట్ చేశారనుకోండి హాస్టిలిటీ వచ్చేస్తుంది ఇది హ్యూమన్ బీయింగ్ ఎట్ ఇంకా దేవుణ్ణి వాడ పద్ధతిలో వాడు ఆరాధించే ప్రయత్నం వాడు చేస్తున్నాడు దేవుణ్ణి ఫలానా విధంగా ఆరాధించాలని ఏమన్నా ఇదేమన్నా ఎవరైనా రాసిపెచ్చాడా ఏమి వాడికి చేతమైన పద్ధతిలో వాడు ఆరాధించి వాడుకుండే సంస్కారాలను బట్టి వాడికి ఒక పద్ధతి దొరికింది ఆ పద్ధతిలో దేవుణ్ణి పట్టుకుని ప్రయత్నం వాడు కూడా ఈ సంస్కారంలో శాంతి లేకపోబట్టే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు లేకపోతే ఇంకేముంది మహాభాగ్యం లెట్ ఇన్ కమ్ గాడ్ బ్లెస్ ఓకే భాయ్ వాట్ డూ వాంట్ ఫ్రమ్ మీ అంటే వాడంతా నువ్వు కూడా నేను ఆరాధించే పద్ధతిలో ఆరాధించి వాడు కన్వర్ట్ చేయడానికి కూడా వస్తుంది వాడికి అప్పుడు ఏం చెప్పడం ఏమయా ఎందుకు కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తావు నువ్వు నేను నిన్ను ట్రై చేశానా నువ్వు నన్ను ఎందుకు ట్రై చేస్తున్నావు సరేగా నువ్వు దేవుణ్ణి ఆరాధించు నా పద్ధతిలో నేను ఆరాధించుకుంటాను నాకు నాకు ఏమి జ్ఞానం ఉందో నీకు తెలుసా నువ్వు ఎప్పుడన్నా నా దగ్గర నేర్చుకోవాల్సి ఉంది ఏమో నీకు రివ్యూ ఎవరు లుక్ ఎట్టిట్లయితే అని వాడికి ఒక మంచిగా ప్రేమగా రెండు మాటలు చెప్పేసి కమ్యూజ్ చేస్తే ఏమో హూ నోస్ వారి మనస్సులో ఒక మంచి బీజం పడితే తర్వాత వాడు కనుక పన్ను తెరిస్తే వాడు మంచి మార్గంలోకి వాడు వస్తాయి మీరు వాడిని ముందే నెగిటివ్ చేసి పెట్టారనుకోండి వాడు వచ్చేది కూడా పోతుంది కాబట్టి ఎక్కడా కూడా నో రెసిస్టెన్స్ నాన్ రెసిస్టెన్స్ ఎలక్ట్రిసిటీకి కాపర్ ఉన్నట్టుగా ఉండాలి డజన్ రెసిస్ట్ అలౌస్ టు పాస్ ఆన్ మనం ఎలా ఉండాలంటే టోటల్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇక్కడికి బౌన్స్ బ్యాక్ అవ్వదు ఇక్కడికి వచ్చింది అలా పాస్ బౌన్స్ అవ్వదు అలాగే అద్దంలా ఉండాలి అద్దం మీద సూర్యుడు పడితే అటుపోతుందంటే పరావర్తనం అయిపోతుంది అలా ఉండాలి నో రెసిస్టెన్స్ అప్పుడేమవుతుందో తెలుసుకుండి బాహ్యమైన విషయాల గురించి మీరు ఆలోచించడం ఉండదు ఎందుకంటే రెసిస్టెన్స్ అన్నది ఇట్ ఇస్ ఎ నెగిటివ్ అటాచ్మెంట్ పాజిటివ్ అటాచ్మెంట్ ఇది నాకు కావాలి వీడిని నేను ప్రేమిస్తున్నాను వీడు హీజ్ మై మీ అండ్ మై అది పాజిటివ్ అటాచ్మెంట్ పాజిటివ్ అటాచ్మెంట్ వేటి మీద ఉంటుందో వాటి గురించే మనం ఆలోచిస్తూ కూర్చుంటాం నెగిటివ్ అటాచ్మెంట్ వేటి మీద ఉంటుందో వాటి గురించే మనం ఆలోచిస్తూ కూర్చుంటాం అసలు ఈ శబ్దాది విషయములు శబ్దము రూపం మనిషి రూపం మాట అంటే శబ్దం అలాగా ఈ శబ్దాది విషయములు వీటి గురించి అసలు ఆలోచనే చేయటం ఎందుకు ఆలోచించాలి మనం పని కట్టుకుని శబ్దాది విషయాల గురించి అసలు ఎందుకు ఆలోచించాలి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఈ మార్కెట్లో అవైలబుల్ అయ్యే పెర్ఫ్యూమ్స్ గురించి ఆలోచిస్తానా ఆలోచించను ఈ పెర్ఫ్యూమ్స్ చెడ్డవి ఇవి ఉన్నానికి వీల్లేదు ఇవేమో అధర్మో ఇలాగేమన్నా ఆలోచిస్తానా అలాగే ఆలోచించాను నేను పాజిటివ్ నాట్ నెగిటివ్ నో నో థింకింగ్ అబౌట్ పెర్ఫ్యూమ్స్ ఎందుకు చెప్పను ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ ఫర్ దెమ్ ఎదురు పాజిటివ్ అది నెగిటివ్ నాకు అక్కర్లేదు ఇంకొకటి పెర్ఫ్యూమ్ వాడు వాడుకుంటాడు లెట్ హిమ్ గాడ్ బ్లస్ హిమ్ మనకేం అభ్యంతరం లేదు పెర్ఫ్యూమ్ వస్తే సింపుల్ దృష్టాంతం అలాగే కాబట్టి దేని మీద దేని మీద నెగిటివిటీ ఉండకూడదు దేని మీద కూడా ఉండకూడదు నేను ఎక్కడికో భోజనానికి వెళ్ళాను కూరగా వడ్డించారు కూరగాయలో వెల్లుల్లిపాయ ఉంది వాస్తవం తెలుస్తోంది కదా నేను మాట్లాడుకుంటున్నా అలా దాని స్థానంలో అది ఉంది నా భోజనాలు నేను లేచేసి అక్క ఐ డి నాట్ రెసిస్టెంట్ ఇదిగో వీళ్ళు ఉన్నారు ఇక్కడ వెల్లుల్లిపాయ వేస్తారు మహాత్మ గ్రంథంలో వెల్లుల్లిపోయి వేయకూడదు అని తెలియదా అని ఇలా మొదలుకోండి అది రెసిస్టెన్స్ నో అంటే విత్ లిమిట్స్ నో జస్ట్ నాన్ రెసిస్టెన్స్ ఎంతవరకు వీలు పడితే అంతవరకు నాన్ రెసిస్టెన్స్ ప్రాక్టీస్ చేయటం ఎదరోడు పరుషంగా మాట్లాడతారు వచ్చి నోనవ్వటం నో రెసిస్టెన్స్ గెట్ హత్ వాడేవడండి మనం హత్య చేయటంటే మన స్థాయి అది వాడి స్థాయి అది వాడు వచ్చేసి ఒక మాట అనేసి హత్య మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని అర్థం అండి లట్ హెం మన ఏమిటి వాడు హత్య చేసేది అసలు మనం హత్య ప్రసక్తే లేదు అసలు అత్త అవ్వడమే నాన్ రెసిస్టెంట్ హర్చోవడం అంటే రెసిస్టెంట్సే ఆ విధంగా స్పర్శాన్ కృత్వా బహిర్భాష్యాన్ని అన్న చెప్తున్నాను నేను మీకు ఇవన్నీ భాష్యంలోనే ఉంటాయి వాటిని మనం ఇంటర్నలైజ్ చేసి కూర్చుంటాం రెండు రకాల ఇంటర్నలైజేషన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాజిటివ్ అంటే ఐ లవ్ దిస్ పర్సన్ ఐ లవ్ దిస్ ఐ లైక్ దట్ ఫుడ్ ఐ లైక్ దిస్ ఫ్రూట్ తప్పది అలా ఉండకూడదు వైషుడ్ ఐ లైక్ ద పట్టుకు ఫ్రూట్స్ ఐ లైక్ ఆల్ ఫ్రూట్స్ ఏవో కొన్ని ఫ్రూట్స్ నేను తినకపోవచ్చు అదే అది వేరే సంగతి అది పర్టికులర్గా నేను లైక్ చేసేది ఉండదు డిస్ లైక్ చేసేది ఉండదు నేను అసలు అన్ని ప్లేసెస్ కుది తింటూ కూర్చుంటామని కాదు నో పర్టికులర్ లైక్ ఆర్ డిస్ లైక్ ఏడు గురించి కూడా నో పర్టికులర్ లైక్ ఆర్డ్ డిస్ లైక్ మీకు రోజు స్మెల్ ఇష్టమా జాక్ స్మెల్ అంటే అయ్యో మీరు అలాంటి ప్రశ్నలు మీరు అడగద్దు నేను చెప్పొద్దు ఎందుకంటే నాకు ఏది పర్టికులర్గా ఇష్టం అని ఏది లేదు వ్యతిరేకం అసలేదు లాగా నిర్లిప్త నిర్లేపం చాలామంది ఏమనుకుంటారంటే అపోజ్ చేయటం అది అది వైరాగ్యం అనుకుంటారు అపోజ్ చేయటం వైరాగ్యం కాదు ఇక్కడ ఏమంటున్నారు భాష అపోజ్ చేయటం అంటే వెరీ పవర్ఫుల్గా థింక్ చేస్తూ ఉంటారు మీరు అపోజ్ చేసేదాన్ని మీరు అపోజ్ చేసేదాన్నే థింక్ చేస్తూ ఉంటారు అస్తమానం అలా ఉండకూడదు అచింతయత నాన్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు అప్పుడేమవుతాయంటే భాషకాలు చాలా అద్భుతంగా రాస్తారు అలాగ మీరు నాన్ రెసిస్టెన్స్ అండ్ నాన్ అటాచ్మెంట్ మీరు ఎప్పుడైతే డెవలప్ చేస్తారో అప్పుడు శబ్దాలయో బాహ్యాహ బహిరేవకృత భవంతి అవి బాహ్యాలే అని మీరు బాహ్యంగా పెట్టాలి కదా అది మీరు మనసులో పెట్టుకోవడానికి అలవాటు పడి ఉన్నారు ఆ పొరపాటు ఆగిపోతుంది బహిరేవకృతా భవంతి బాహ్యం బాహ్యాలు బాహ్యంగానే ఉంటాయి లేదు ఇదే లర్థం దీదే ఇళ్ళో డబ్బు ఉందో సంజయ్లో డబ్బు ఉంది ఆ సంజయ్ అక్కడ పెట్టారు అక్కడ ఉండమే అంతే ఇంకా మళ్ళీ దాని గురించి అసలు ఆలోచన అవుద్దు మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళిపోతాం పారస్తా ఉంది కదా అలాగా సంథింగ్ లైక్ దాట్ డోంట్ లీ థింక్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ తానేవం బహిష్కృత్వా సిక్స్ చేయవాంతరే భ్రువోహో నుసజ్యతే మళ్ళీ కృత్వాన్ని తెచ్చుకోవాలి అక్కడ ఉంది కదా స్పర్శాన్ బాహ్యాన్ స్పర్శాన్ బహిష్కృత్వా మళ్ళీ కన్నును చూపును చిక్ష్మంటే చూపు కన్ను కాదు చూపు చూపు వేరు కన్ను వేరు కన్ను ఇన్స్ట్రుమెంట్ చూపు ఇస్ది జ్ఞానం రూప జ్ఞానానికి చూపు అని పేరు ఆ చూపుని ఈ భ్రువముల మధ్య భ్రూ మధ్యంలో భ్రూ అంటే ఇది కూడా ఇది భ్రూ వీటి మధ్యంలో భూ మధ్యంలో ఉండాలి దృష్టి భూ మీద అక్కర్లేదండి భూమి మీద ఏమిటండి దృష్టి పిచ్చి కాకపోతేను భూ మీదేమిటి దృష్టి భ్రూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ భూ మధ్యం ఇది భ్రూ లెట్ ఇస్ బీ వాటి బీచ్ దాని గురించి అసలు ఆలోచనే ఉండకూడదు భ్రూ ఎలా ఉంది అన్నంగా ఉందా లేదా ఎలాగా ఉందా నల్లగా ఉందా ఇదంతా పిచ్చి భూ గురించి అసలు ఆలోచన ఉండకూడదు భూ మధ్యం కాదు ఇదో పిచ్చి లోకంలో ఇక్కడ ఏదో మందు ఏదో రంగు వేసుకోవాలి పైన అడిగినది అడిగాలు చూసి ఉంటాయి రక మనం అలాగ భూమి సేపు దగ్గర పెట్టుకుని కొంచెం అంటే మీరు పెట్టుకుంటారని నా అభిప్రాయం కాదు ఇదేదో మాటవరసగా అన్నాను మన దృష్టి భూమి కాబట్టి భ్రువోహ మధ్య కృత్వ అని ఆ కృత్వాత్రం ఇంకోసారి తెచ్చుకోవాలి అనుసంచే రిపీట్ అవుతాం ఇంకా ఇంకో పని కూడా చేయాలి మళ్ళీ కృత్వా ఉంది కృత్వా ఉంది మూడోసారి తెచ్చుకోకరదు అక్కడ ఉంది అని ఆ మూడో దేవుటి చెప్తున్నారు తథా ప్రాణాపానవు నాభ్యంతరచారిణత్వా ఇక్కడ ఈయన ఈయన తెలంగాణ దీని మీద కొంత రాశారు ఎందుకంటే మహాత్ములు వాళ్ళ మననాన్ని రాస్తారు టీకాకారుడు రాశారంటే సంస్కృతంలో ఉంది కాదు ఏదో పుస్తకం అని గ్రంథం అని కాదు ఇట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ అంటే వారి మననం ఆయన ఏమంటారంటే ఇవి లోపల ప్రవేశిస్తాయి అంటే లోపల ప్రవేశిస్తాయి అంటే లోపల ప్రవేశిస్తాయంటే అవి ఫిజికల్గా ప్రవేశిస్తాయని కాదయా మరి ఘటాది వస్తువు అంతః ప్రవిష్టం దృశ్యతే ఘటఘటన అక్కడే ఉంటుందని అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందా లోపల వెళ్ళిపోదు కదా అంటే అంతఃప్రవేశ అంటే లోపల ప్రవేశించ అంతఃప్రవేశం నామా లోపల ప్రవేశించటం అంటే ఏమిటి విషయస్య బుద్ధే విషయాత్మకత్వమేవ విషయస్య అంతఃప్రవేశం నామా విషయం లోపలికి ప్రవేశించటము అంటే బుద్ధి ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉండటమే ఆ విషయాకారాన్ని పొందుతా బుద్ధి దేని గురించి ఆలోచిస్తే ఆ ఆకారం పొందేస్తూ ఉంటుంది సో మీరు కర్ఫ్యూమ్ గురించి ఆలోచించారంటే అంటే కర్ఫ్యూమ్ లోపలికి వెళ్ళిపోయింది అంటే సీషా వెళ్ళిందని కాదు ఆ బుద్ధి ఆకారాన్ని పొందింది అలా అదే అంతఃప్రవేశము అంటే దానికి ఆయన దృష్టాంతం ఆయన ఇస్తున్నట్టు విదృశ్యతే హి కామిని విగ్రహస్ చక్షు ద్వారే అంతఃప్రవేశీ అంటే ప్రియురాలు త్రీరాలు విగ్రహం అంటే ఆవిడ యొక్క రూపం ఈ రూపము కన్ను ద్వారా లోపల ప్రవేశిస్తుంది కన్ను ద్వారా లోపల ప్రవేశిస్తుందంటే అర్థమేమిటి సకరుద్ధృష్ట నాది చక్షుషి నీలి చేతి హృది స్ఫురేట్ కాముకస్య్ లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ సో అలా ఆ సకరుద్ధ ఫస్ట్ టైం చూసి ఆ దృష్టాంతంగా ఇస్తాడు ఎందుకంటే చక్కటి దృష్టాంతం సకరు దృష్ట చూస్తాడు కానీ ఒక్కసారి చూసినా కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వీడు ఒక్కసారి చూస్తాడు వీడు కూడా అమ్మాయికి తెలియదు కానీ వీడు ఏం చేస్తాడంటే ఓ క్యాన్వాస్ తీసుకుని ఆ బొమ్మ తీసేస్తాడు అలాగా అనిరుద్ధుడు వివాహం ఏదో అలాగంటుంది సంసత్తి స్టోరీస్ అదే భాగవతంలో వస్తాయి అవునండి ఒకసారి చూస్తుందా ఆయన్ని అనిరుద్ధుడిని బాణుని కుమార్తె బాణాసురుడి యొక్క కుమార్తె ఉష ఉష అనుకుంటా కుమార్తె ఒక్కసారి చూస్తుంది ఆయన్ని చూసేసి నేను ఆయన్ని ప్రేమించాను ఆమెను ఆయన తప్ప నేను ఎవరిని వివాహం ఆడను అని కొన్ని బొమ్మ వేసి చూపించవచ్చు కదా ఆవిడ బొమ్మలు గీయడం చేత కదా బొమ్మలు గీయడం చేత వాళ్ళు కదా చూస్తే అయిపోయిందా అప్పుడు ఆమెకు చెరికెత్తుంటుంది ఒక చిత్రలేఖలో ఆమె మంచి కౌశలం కదా ఆమె ఎలా ఉన్నాడో చెప్పు ఎలా ఉన్నా అంటే నడలో ఉలహారం ఉంది ఇలా అంటే వెంటనే ఓ రాజకుమారుడు ఉంటాడు ఇంకా అప్పుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఎంతమంది రాజవంశాలు ఉంటే అందరు రాజకుమారుల బొమ్మలు తీసుకుంటూ పోతున్నారు ఒక తర్వాత అవిడు ఈసు వీడా అంటే కాదు వీడాంటే కాదు ఆ కృష్ణుని యొక్క మనవుడు అనుబుద్ధుడు మనమ కృష్ణుడికి ఏ ఉండదు వలవ ఇది గోరే ఉండదు ఆయనకి ఆయన పెద్ద విరస్తులు ఈ వలవళ్ళు కొడుకుని ఇది గోరే ఉండదు ఆయనకి ఇలా అది ఇంత భాగవతంలో దాతలు అలా భాగవతంలో కూడా ఆయన ఏదో ఆసక్తిగా ఉండడం అని వీడియో అందుకే సో ఈ వలవుడు బొబ్బా తీసుకున్నా అదిగో వీడే అంటున్నాయి దీన్నే అంతఃకరణము అంట లోపల పెట్టుకోవటం అంతఃప్రవేశము అంటే దీని పేరే స్పర్శాంతృత్వ భగ లోపల డోంట్ అలవ్ ఎనీథింగ్ టు కమ్ ఇన్స్ ఆర్ యూ హోల్డ్ ఆన్ టు దాట్ యూ థింక్ అఫ్ ఇట్ యూ రిమెంబర్ ఇట్ యూ థింక్ అఫ్ ఇట్ అంటే అర్థం ఏంటండి ఇంటర్నలైజేషన్ దిస్ యూ షుడ్ మంచి దృష్టాంతం ఇచ్చాడు సో మంచిది ఇంకా చెప్పు భూమధ్య భాగే వీక్ష్యత చక్షుష ఇక్కడ అది అంటే నాసాభ్యంతరచారినవు తథా ప్రాణాపానము నాసాభ్యంతరచారిణం తమౌ తృత్వా సో ప్రాణాపానములు నాసిక మధ్యంలో సంచరిస్తూ ఉంటాయి విశ్వాస నిశ్వాసములో అర్థం సో ఈ విశ్వాస నిశ్వాసములను సో ఆయన కింద రాస్తారు ఏక ఏవ వాయు వాయు రకాలేం లేదు నాసాపుటేన నిష్కామం ప్రాణ త్రదంస్థ అపానహ ఇది ఉచ్యత అయిపోయింది కదా నాసాపుటముల ద్వారా ఎవరికి వెళ్ళేప్పుడు అపానహ అని పేరు బయటకు వచ్చేప్పుడు ప్రాణ అని పేరుశ్వాస నిశ్వాసలో సమీకరణం నామా నా దీర్ఘముచ్సం నాది నిశ్వాసం ఇచ్చేస్తారా మీరు పొడవుగా దాన్ని కంట్రోల్ చేసి అలాగేమి చేయొచ్చు నో కంట్రోల్ వాట్స్ అది అలాగమ్మా అయిపోయింది దాని గురించి చెప్పాల్సింది చెప్పేసి ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మీరు బ్రత్ని వాచ్ చేసినప్పుడు లేకపోతే బాహ్యానుకృత్వాహిని బాహ్యాన్ని చేసినప్పుడు మీరు మీరు బ్రహ్మైపోతారు ఆత్మ అయిపోతారు ఎందుకంటే నేను నిన్న మొన్న చెప్పాను వీటిని అన్నింటినీ పట్టుకుని అంటే ఇల్లు వాకిలీ ఇల్లు వాసులి ఆ రూపాలు పట్టుకుంటారు ఇల్లు వాటిల్ని ఏం పట్టుకుంటారు ఇల్లు ఉంటుంది పెద్ద దెయ్యమంతా ఇల్లు ఉంటుంది వెళ్ళి దాన్ని ఏం పట్టు కూర్చుంటారా ఏమి దాన్ని ఏం పట్టుకోడు దాని యొక్క భావన మనస్సులో పెట్టుకుని ఇది నా ఇల్లు నా ఇల్లు పట్టుకుంటారు అది పట్టుకోవడం అంటే పట్టు ఉన్నవాడు పట్టుకొని పట్టుకోడు ఇంట్లో లేకుండా బయట ఎక్కడో అఘోరధ్యాయ చెప్తే ఇల్లు పట్టుకుంటుంది అలా కూడా ఉంటుంది ఇల్లు అద్దెకిస్తాడు అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉండి ఇక్కడ ఇల్లు కొంటాడు ఎందుకు అమెరికాలో ఉన్నాడు ఇక్కడ ఇల్లు లేదు ఇక్కడ అమెరికాలో వేడవాళ్ళు కాదు ఏది లేదు ఇక్కడ ఎందుకు అంటే ఏదో చేస్తావు అనమాట సరే కొంటాడు కొన్ని దాని మీద అడ్డీ వసూలు చేసుకుంటూ ఉంటాడు అద్దీ కూడా వీడేం వసూలు చేస్తాడు ఇంకో లెవెల్లో వసూలు చేస్తాడు ఆ వసూలు చేసిన అద్దె వీడికి ఏమీ ఉపయోగించదు వీడేమైనా ఒకప్పుడు కాఫీ కూడా తాగింది ఉండదు అది బ్యాంకులో వేస్తాడు బ్యాంకు వాళ్ళు వాడుకుంటారు దాన్ని ఆ టైం ఈ సంసారం చాలా చిత్రంగా ఉంటుంది బ్యాంకు వాడికి లాభం వాడికి వాడికి వాడేదో లాభం అనుకుంటాడు అదో ప్రపంచం వాడికి లాభం ఉందో మా నిన్న మొత్తానికి మాకు డిపాజిట్లు ఎక్కువ ఉన్నా మేము బాగా ఉన్నామని వాడు ఎంతో ఉంటాడు కాబట్టి లాభం నేను అన్నా ఎవరికీ లాభం ఉండదు సంసారంలో లాభం ఎక్కడి నుంచి వస్తుంది అల్టిమేట్గా ఎవరికీ లాభం ఉండదు అందరికీ అచా కాబట్టి నా ఇల్లు అనే మాట అంత అసందర్భపు మాట అదే కానీ ఇంకోటలేదు అందుకోసం చెప్పాను నా ఇల్లు అనే మాట ఉండకూడదు వెళ్ళం పడుకోవడం అక్కడ మన పనులు మనం చేసుకోవడం రోడ్డు ఎక్కడం అంతే మళ్ళీ మనం వచ్చే ఉంటే మనకే లేదంటే అది ఎక్కడో ఉండాలి కానీ ఆవేశకు వెళ్తావు అయితే మధ్య అంతే లేదంటే మళ్ళీ ప్రారంభం భగవంతుడు అక్కడికి వెళ్తే అక్కడికి సో మనస్సులో ఉండకూడదు ఫిజికల్గా చేసి మేము చేస్తాం ఇచ్చేళ్ళ ఉండమన్న అభిప్రాయం కాదు మనసు అంటే కరాక్ట్ పార్ట్ దట్ నాట్ ది పాయింట్ మనసు విరక్త పూర్ణ వైరాగ్యంతో ఆ మనస్సులో అసలు ఆలోచన లేకుండా ఉండాల్సి ఉంటుంది అంచేతనే మహా ఊరికే మాలని రింగు అని ఇవన్నీ పెట్టుకోకూడదు ఇప్పుడో రింగ్ ఉందనుకోండి ఆ రింగుకో డైమండ్ ఎందుకు డైమండ్ ఎందుకు ఊరిగో రింగ్ పెట్టుకోవచ్చు కదా ఎప్పుడో కాపర్ రింగ్ ఉందనుకోండి ఉన్న పర్లేదు పోయినా పర్లేదు అలాగే కాదు డైమండ్ బంగారం దానికి డైమండ్ అంటాడు అదేమో తీసి అక్కడెక్కడొకటి మరిచిపోతాడు మరిచిపోతే అది ఎంత మానసికమైన క్షోభను కలిగిస్తుంది అదే మరి విషయాన్ని అంతహక కృత్వా అంటే దాని పేరే అలాంటి పొరపాట్లు ఏమి చేయదు బాహ్యాన్ కృత్వ స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ని కథం అంటే బయటలో బయట ఉంటాయి మన లోపల ఏమి ఉండవు మైండ్ ఎంపీగా పెట్టేసుకోవాలి ఎంత అంటే ఎంపీ బ్లాంక్ కాదు ఎంత బ్లాంక్ అంటే దద్దమ్మలా ఉంది వాడు ఎందుకు వాడికి ఎంత అంటే అలాగా పాదర్శంలో ఉంటుంది బుద్ధి ఏ చూస్తే అది వారికి తెలుస్తుంది కానీ ఎంతగా ఉంటుంది ఏహో ఉండవు దాంట్లో అలా అనివే సమవపు తర్వాత శ్లోకం జతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ జగతేచ్ఛాభయక్రోధ చూడండి నేను మోక్షం ఎప్పుడు పొందుతాను అని వీడు అడుగుతున్నాడంటే అర్థం ఏమిటి ఇప్పుడు నాకు మోక్షం లేదు భవిష్యత్తులో వస్తుంది ఇది కదా ఇది ఒక సంస్కారం దీన్ని వాసన అంటారు ఈ వాసనకి మనిషి అలవాటు పడుతుంటాడు ఇప్పుడు డబ్బు లేదు భవిష్యత్తులో వస్తుంది బిజినెస్ మ్యాన్ అని అడగండి ఉందంటే ఏదో ఉందిలే అంటాడు ఎప్పుడు స్ బాగుంది పర్ఫెక్ట్గా ఉందని అండవు ఎందుకంటే అనకూడదనే అనకపోవడం కాదు అది ఆ మనస్సు అలాగ పనిచేస్తుంది ఎందుకంటే లక్ష ఐదు లక్షలు అయితే ఇది పది లక్షలు అవ్వాలి మొన్న ఒక జిట్ పితో కలిసే మన క్లాస్కి వచ్చాయని చెప్పారు ఒక కంపెనీలో పనిచేస్తారు ఆ కంపెనీ ఒకప్పుడు చిన్న కంపెనీ ఇప్పుడు వాళ్ళ టర్న్ ఓవర్ మిలియన్ రూపీస్ పెర్ ఇయర్ మిలియన్ ఆయన అంటారు ఏమండి ఈ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు దాన్ని ఏడాది వన్ బిలియన్ చేయాలి వన్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్కి రెట్టింపు వన్ బిలియన్ వన్ బిలియన్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారండి నిద్రాహారాలు మానేసి ఇంకా అదే పిచ్చిలో పడి ఉన్నారండి వాళ్ళని చూస్తే బిలియన్ అయితే ఏమిటి వస్తుంది వాడికి ఫైవ్ హండ్రెడ్ మిలియన్లో రాంది వన్ బిలియన్లో ఏమొస్తుంది అంటే ఆ భ్రమ ఆ వ్యామోహం మనిషిని ఆ విధంగా చిప్పుతూ ఉంటుంది అదే సంస్కారం అంటే ఇప్పుడు ఉన్నది వర్క్ ల్యాస్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఈ ఏడాది ఉంది అనుకోండి మళ్ళీ ఏడాదికి టార్గెట్ పెట్టుకున్నాం ఏమైంది వన్ బిలియన్ అని పెట్టుకున్నాం వన్ బిలియన్ అని పెట్టుకుంటే దీని అర్థమవుతుంది మళ్ళీ ఏడాది అయ్యింది ఈ బిజినెస్ కొంచెం డల్ గా ఉంది ఏదో డాలర్ వాల్యూ పడిపోయింది పడిపోయింది ఈ బిజినెస్లన్నీ డల్గా ఉన్నాయి మీరు ఏదో ఆలోచించినారు బిజినెస్లన్నీ డల్గా ఉన్నాయి అమెరికాలో ఎకానమీ అంతా చాలా దిగధ వ్యవహారం కింద నడుస్తుంది ఈ పెట్రోల్ బిజినెస్ ఈ పైన ఇలాంటివన్నీ వస్తాయి మంటల్గా వంశం తీసుకుపోయాడు అమెరికా డల్ గా ఉందంటే మనం అందరం అయిపోతాం ఎందుకంటే మనం అంతా అమెరికా బేస్డ్ ఎకానమీ అమెరికా వాడికి మంపించాలి మనం డబ్బు సంపాదించాలి సో వీడికి ఏడాది ఫైవ్ హండ్రెడ్ వీడు ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ చేశాడు అనుకోండి అక్కడ డాలర్ రెండు రూపాయలు తగ్గింది అనుకోండి వీడు సెవెన్ హండ్రెడ్ మిలియన్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వచ్చే వస్తుంది అయిపోయిందండి మళ్ళీ వెనక్కి వచ్చేసింది తప్ప ముందుకు వెళ్ళింది వెనక్కి పడినట్టుగా ఉంటుంది ఏడాది అయింది వీడు పెరిగినప్పుడల్లా డాలర్ ఒక రూపాయి తగ్గినప్పుడల్లా మళ్ళీ వెనక్కి వస్తూ మళ్ళీ ఏడాది ఏడాది పూర్తవు కానీ మళ్ళీ లెక్కలు చూసుకుంటే దగ్గరే ఉండి అంటే అప్పుడు ఏమవుతుందో చూసినా వీడు బతుకు మోస్ట్ అన్హ్యాపీ పర్సన్గా ఎదురుకుంటుంది మనం ఈ ఏడాది వేస్ట్ చేశాము ఏమీ చేయలేకపోయాను 500 హండ్రెడ్ మిలియన్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ దగ్గరే ఉండిపోయింది వీడు ఎప్పుడే ఓ యాభై మిలియన్లు జేబులో వేసుకుని ఉంటాడు లాభం దాని నుంచి అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ దగ్గరే ఉండిపోయింది ఈ వన్ ఇయర్ ఈజ్ వేస్ట్ అంటే అర్థమైతే మనస్సు ఎలా పనిచేస్తుందంటే మన దగ్గర ఉన్నది వర్క్లెస్ ఇది మనస్సు యొక్క ఫంక్షనింగ్ మెథడ్ అలా ఉంటుంది మనస్సు ఆ మనస్సుకి మీరు ఫ్రీడమ్ ఇచ్చేసి అది చెప్పినట్టుగా మీరు విన్నారంటే అది ఏమని చెప్తుంది ఇప్పుడు మన దగ్గర ఆత్మ లేదు అని చెప్తుంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫ్రీ ఫుల్ఫిల్మెంట్ లేదు లేదు కదా కాబట్టి ఆత్మ మన దగ్గర లేదు మోక్షం మన దగ్గర లేదు ఆత్మ భవిష్యత్తులో వస్తుంది మోక్షం కూడా భవిష్యత్తులో వస్తుంది అని చెప్తుంది అలా చెప్తుంది మనస్సు మీరు ఆ మనస్సును నమ్మారంటే మీరు పప్పులో కాలేసినట్టు ఇప్పుడు చూడండి సత్యం యొక్క బ్యూటీ వాట్ ఈజ్ ఇప్పుడు ఉన్నది ఏదో అదే ఇప్పుడు ఉన్నది ఏదో అదే బ్రహ్మ అదే ఆత్మ భవిష్యత్తులో రాబోయేది బ్రహ్మ రాబోయేది ఆత్మ కాదు ఇప్పుడు ఉన్నది ఆత్మ కాబట్టి ఎప్పుడూ కూడా సాధకుడు జ్ఞానము భవిష్యత్తులో పెట్టకూడదు సో బిజినెస్ వాళ్ళు భవిష్యత్తులో పెడుతూ ఉంటారు టార్గెట్లు టార్గెట్లు కూడా భవిష్యత్తులో ఉంటాయి వీడు బై గా సిగ్రెట్స్ వన్ బిలియన్కి వచ్చాడు అనుకోండి వెంటనే వాడు ఏం చేస్తాడంటే మరుక్షణం ఆ టార్గెట్ని వన్ పాయింట్ త్రీ బిలియన్కి పెట్టేసి ఆ ఫుల్ఫిల్మెంట్ని మళ్లీ పోస్ట్ పోన్ చేసేస్తాడు వీఆర్ ఫుల్ఫిల్డ్ అని అనుకోడు వీఆర్ ఫుల్ఫిల్డ్ అని అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ దగ్గరే వీడు అనుక్కుని ఉండాలి ఫైవ్ హండ్రెడ్ మిలియన్ దగ్గర అనుకోలేని వాడు వన్ బిలియన్ దగ్గర అనుకుంటాడా నదిత్తేన తర్పణీయో మనుష్య ఈ మాట నేను అన్నాను అనుకోండి కానీ మీరు ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పి వాళ్ళు ఉంటారు ఒక ఆయనకి నేను అన్నాను ఈ మాట అంటే ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పాడు ఏమన్నానంటే అయితే ఇంక దేశం ప్రోగ్రెస్ అవ్వకూడదు ఇలాగే కూడా ఉండాలా అని అడిగారు నన్ను అంటే నేను చెప్పాను దేశం ప్రోగ్రెస్ అనే మాటకి డెఫినెషన్ మీరు అనుకుంటున్న దానికి నేను ఒప్పుకోవట్లేదండి ఇట్ వాస్ నాట్ ఆర్గ్యుఏ అవుతుంది అని చెప్పాను దేశం ప్రోగ్రెస్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు మీరు అనుకుంటున్నది ప్రోగ్రెస్ ఆయన దృష్టాంతం కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అలాగే అనుకున్న ఎలక్షన్ లో ఓడిపోయారు డోంట్ వర్గైడ్ ఇట్ అని చెప్పారు అప్పుడు ఆ ఎలక్షన్ టైమ్ డోంట్ వర్గైడ్ ఇట్ ఆయన ప్రోగ్రెస్ అంటే అది ఒక డెఫినేషన్ పెట్టుకుని ఆ డైరెక్షన్ లో ఆయన బాగా పనిచేశాడు హి హాజ్ కాంప్లెక్స్డ్ హిస్ గోల్స్ ఆల్సో కానీ మరి ఏదే ప్రోగ్రెస్ అని ఆయన అనుకున్నారో దేశంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకో అనుకున్నారు కాబట్టి మీరు అనుకుంటున్నది ప్రోగ్రెస్ మీరు అనుకున్న నేను ఒప్పుమాను మీరు మీ ప్రోగ్రెస్ ఎవరికి కావాలండి మీకు లేని ఆనందం లేదు సుఖం లేదు శాంతి లేదు బ్యాలెన్స్ షీట్ ఉంది అది ప్రోగ్రెస్ అదే దీనికోసం వేదాంతే కానక్కర్లేదు ఎన్విరాన్మెంటలిస్ట్ని ఎవరినైనా అడగండి మీరు వెళ్ళి వాళ్ళు చెప్తారు మీ ప్రోగ్రెస్ కాదది సర్వం వినాశం అయిపోతుందని వాళ్ళు చెప్తారు నేందా నేందా నేను చాలా ప్రియులు మీద వాడిని నేను వచ్చి చెప్పక్కర్లా ఎందుకంటే ఇదంతా మిక్స్ అనేవాడికి ప్రోగ్రెస్ గురించి ఏం చెప్తావా అంతదాకా అక్కర్లా మీరు ఎన్వైరాన్మెంటలిస్ట్ అడిగితే వాడు చెప్తాడు దిస్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ రాంగ్ అని చెప్తారు ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ రాంగ్ ప్రపంచంలో ఎక్కువ ఆనందంగా ఎవరున్నారో తెలుసు భూటాన్ ప్రజలు ఉన్నారు వాళ్ళు అలాగా వాళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టారు ప్రపంచంలో ఎక్కువ ఆనందంగా ఉన్నవాళ్ళు భూటాన్ ప్రజలు వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇండెక్స్ లో వాళ్ళ పొజిషన్ ఏంటంటే నూట డెబ్బై దేశాల్లో వాళ్ళది నూట నలభై పొజిషన్ ఆనందంలో వాళ్ళ పొజిషన్ ఫస్ట్ అమెరికాది నూట డెబ్బై దేశాల్లో నాలుగో పొజిషన్ అమెరికా ఫస్ట్ కువైత్ అలా ఏవో ఉన్నాయి చిన్నవి అమెరికా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పొజిషన్ ఆనందంలో నూట దగ్గర అక్కడ ఉన్నాయి కాబట్టి ఆల్ రాంగ్ ఎస్ సదా ముక్త సహా మీకు మోక్షంగానే ఆత్మజ్ఞానం కానీ ఆనందంగానే భవిష్యత్తులో కాదు ఇప్పుడు ఎందుకో తెలిసినండి సదా ముక్త ఏ వశ మీ స్వరూపము అన్ని కాలముల ఎందు ముక్తమయ్యే ఉంటుంది ఎటు వచ్చి ఆ ముక్తత్వము అంటే దట్ ఫ్రీడమ్ ముక్త అంటే ఫ్రీడమ్ అని అర్థం మోక్షము అంటే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ని మీరు ఆవిష్కరించుకోవాలి వివేకానంద స్వామి చాలా అద్భుతంగా చెప్పారు ఎవ్రీ సోన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ నా ఇప్పుడు మీరు డివినిటీ అయ్యి ఎటు వచ్చి యూహ్ టు మేనిఫెస్టేట్ దాన్ని ఆవిష్కరించాలి మేనిఫెస్టే అంటే ఆవిష్కరించడం ఎలా ఆవిష్కరించాలి చూడండి బిగిన్ విత్ దీస్ థింగ్స్ విగతేచ్ఛా భయప్రోధ దాంతో మొదలు పెట్టండి సో మూడు కండిషన్లు చెప్పారు అక్కడ యటేంద్రియ మనోబుద్ధి ముని అయి ఉండాలి ముని మోక్షపరాయణ విగతేచ్ఛా భయప్రోధ నాలుగు యహ ఎవడైతే ఈ నాలుగు కండిషన్లు శాటిస్ఫై చేస్తాడో సహా ముక్త వాడు ముక్తుడే అంతే ఇప్పుడు విగతేచ్ఛా భయక్రోధ ఇచ్చా భయము క్రోధము ఇచ్చా అంటే మీ దగ్గర లేనిదాని ఎందు ఇచ్చ ఉంటుంది మన దగ్గర లేదు అది మనకు కావాలి మన దగ్గర లేనిది మనకి ఎందుకు కావాలి ఎందుకు కావాలి ఈ కామనా లేక ఇచ్చా అంటే కామన అది ఎలా ఉంటుందంటే ఇన్ అది మనకి కలగదు అంటే మనిషి ఎలా జీవిస్తానంటే అసలు ఈ ఈ పొరపాటు మనం సరిదిద్దుకోగలిగితే చాలా బాగుంటుంది ఏమిటంటే అది మనిషి సర్వావస్థలలో తనను తాను ఇతరులతో పోల్చి చూసుకోవటానికి అలవాటుపడి అలా పోల్చి చూసుకుంటూ ఉంటారు ఈ పొరపాటు చిన్నపిల్లలప్పుడు ప్రారంభం అవుతుంది చిన్నపిల్లల్లో ఎందుకు ప్రారంభం మామూలుగా వాళ్ళకి తెలియదు పెద్దవాళ్ళు నేర్పి వాళ్ళు ప్రతిదానికి పోలిక మనకి మనం షర్ట్లు వేసుకుందాం అనుకోండి మన షర్ట్ ఎలా ఉంది పక్కవాడి షర్ట్ ఎలా ఉంది మన పెన్ ఎలా ఉంది పక్కవాడి పెన్ ఎలా ఉంది బెల్ట్ బెల్ట్ పెట్టుకుంటాడు మన బెల్ట్ ఎలా ఉంది పక్కవాడు బెల్ట్ ఎలా ఉంది మన చెప్పులు ఎలా ఉన్నాయి పక్కవాడి చెప్పులు అన్నిటికీ పోలిక పుస్తకాల మీద అట్టలు వేసుకుంటాం వాడు మంచి బాగా మంచి వేసుకున్నాడు మన అట్టలు పాత అట్టలు సిగరెట్ పెట్టి అట్టలు వేసాం మనం పడిపోయి కొత్త కొత్త అట్టలు కొనువేసుకున్నాడు అని మేము చిన్నప్పుడు సిగ్గుపడి వాళ్ళం పోలిక అట్టలు న్యూస్ పేపర్ అట్టలు న్యూస్లెస్ అట్టలు మా మిత్రుడు ఉన్నాడు వాడు కొత్త కొత్త అట్టలు వేసుకున్నాడని కంప్లైంట్ కూర్చుకెళ్ళాడు అలా ఉంటుంది చిన్నప్పటి నుంచి అలా ఉంటుంది కాలేజీకే అంటే వాళ్ళు మంచి డ్రస్సులు వేసుకుంటున్నారు మీరేమో డ్రెస్సులు కుట్టించాలంటే కద్దరు వివో కుట్టిస్తారు లేదా కాటన్ కుట్టిస్తారు తండ్రి మీద కంప్లైంట్ తర్వాత బస్సులో వెళ్ళరా టికెట్ శేషం టికెట్ కొనుక్కుని బస్సులో వెళ్ళరా కాలేజీకి అంటే మా ఫ్రెండ్ ఏమో హీరో హోండా మీద మీరు హీరో హుండా కొనమంటే కొనరు లోన్ ఇస్తున్నారు కదా వాళ్ళు కొనవచ్చు కదా మరి వీడేమో సహాయిస్తారు హీరో హుండా కాదురా నువ్వు ఏదో యాక్సిడెంట్ చేస్తావు అంటే ఊళ్ళో వాళ్ళందరూ యాక్సిడెంట్లు నేను చేయను అలాగా వాళ్ళందరూ వస్తుండే నాకు సిద్ధికేట్గా ఉంది అంట అంటే ఈయన ఏం చెప్తాడు కంపేర్ చేసుకోకూడదమ్మా అని చెప్పడం నువ్వు మార్క్స్ కంపేర్ చేసుకుంటావా హీరో హుండా కంపేర్ చేసుకుంటావా అని ఇంకొకటి కంపేర్ చేసుకుంటాం సలహా చెప్పడం మొత్తానికి కంపారిజన్ వద్దని చెప్పడం ఎందరిగా కావాలి కానీ నాకు నచ్చిందంటే కంపెనీ సో ఈ కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది ఈ తెలియ కాన్సెప్ట్ కాదు ఇదే లక్షణం పెద్దవాడయ్యాక వస్తుంది నేను సైకిల్ మీద వెళ్తున్నా సైకిల్ మీద వెళ్తూ నేను సైకిల్కి వచ్చేవండి వెళ్తూ ఉంటే పక్క నుంచి స్కూటర్లు మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవి ఉంటాయి స్కూటర్ ఇదే టూ బీజ్ ప్రమోషన్ ఆ అలా ఉండేది మోపిడ్డు మీద వెళ్ళి వెళ్ళిపోతూ ఉండి ఈ సైకిల్ దీని మీద మెల్లగా వెళ్తూ ఉండి వాళ్ళ సో ఎవరో ఒక ఆయన పెట్టారు నా బుర్రలో ఓ బీజం ఒకటి వేశారు మీరు అలా సైకిల్ మీద వెళ్ళడానికి వేరలేదు మీకు మోపిడ్ ఒకటి ఉండాల్సిందే అని మోపిడ్డీ ప్రమోషన్ కంపారిజన్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నాను సైకిల్ మీద వాళ్ళు బాగానే ఉండేవాడి సైకిల్ ఐ వాజ్ నెవర్ అన్ హ్యాపీ ఐ వాస్ డూయింగ్ వెన్ ఐ వాస్ డూయింగ్ వెన్ ఈ కంపేర్ చేయకపోతే ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూ టు డూ వెల్ దానికి కంపేర్ ఎప్పుడైతే చేశామో వెంటనే ఈ సైకిల్ ఎలా కనపడుతుంది దీన్ని విరిచవతల పారంగా ఉన్నట్లు అర్థిస్తుంది అది పనికిరాదు మోపండి ఒకటి మొన్న మోపల్లి కొనం మొదటి ఒక అది ఉల్లాసంగా ఉంటుంది ఇంకా తర్వాత సమస్యను ఆరంభమవుతుంది మోసు దాన్ని మోనం మోయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇచ్చా అంటేటి మన దగ్గర లేని అప్రాప్తమైన దాని ఒక ఆకర్షణ అది మనకు ఉండాలి ఉంటే ఏమవుతుంది సంహం వివిల్ బి బెట ఇప్పుడు ఉన్న స్థితి అపూర్ణంగా ఉంది వెలితి లోతున్నది అది వచ్చేస్తే మనకి పూర్ణత్వం వస్తుంది అని అందుకోసం దాన్ని ఇచ్చా ఆ ఇచ్చ ఉన్నంతకాలం వీడు బద్ధుడుగా ఉంటాడా ముక్తుడుగా ఉంటాడా మీరు మనం చేయండి ఉంటాడు ఎందుకంటే తనలో లోటు అంటే బద్ధం కదండీ నాలో లోటు ఉన్నది నాకు వెళుతున్నది నేను ఆ భాగ్యున్ని వాడిని ఏమంటారు బొద్ధుడనే అంటారు నాకేమవుతుంది నాకు పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది ఈ సైకిల్ విరిచేవతలు పారేసి ఓ హీరో హుండ మోటార్ సైకిల్ కొంటే నాకు పూర్ణత్వం వస్తుంది అని బ్రహ్మచారి ఏమనుకుంటాడు వివాహం అయితే నాకు పూర్ణత్వం వస్తుంది వివాహమైన వాడు సంతానం కలిగితే పూర్ణత్వం వస్తున్నారు సంతానం కలిగిన వాళ్ళని అడిగి చూడండి నేను పౌరణత్వం వచ్చిందని అడిగితే వస్తుంది నిజంగా ఇప్పుడు ఒక యాత్ర చేసి చూడొచ్చు కదా వాళ్ళు ఏం చెప్తారో అవరు చెప్తారు ఎందుకంటే దేవాళ్ళతో డ్రాగ్ దిశ విరోజించలేదు కదా ఇటీ ఈ సంవత్సరం ఎలాగే నడుస్తూ కాబట్టి ఇచ్చ ఉన్నంత కాలం కామన ఉన్నంత కాలం వీడు బొద్ధుడే విగత ఇచ్చ అప్రాప్తం ప్రతి ఇచ్చ మన దగ్గర లేని దాని గురించి ఇచ్చ ఉన్నంత కాలం వీడు బొద్ధుడే మన దగ్గర లేనివి ఏం మన దగ్గర ఉన్నవి అర లేనివి ఆరు కోట్లు ఉంటాయి అలాగే ఇచ్చలు ఉన్నంతకాలం వీడు బొద్ధుడే విగతే ఇచ్ఛ పోయింది నో ఇచ్చ నోటీసాయ ఉన్నది చాలు నోటీసాయ పర్టికులర్గా ఇది నాకు కావాలి అనే డిజైర్ ఉండదు ఏదొస్తే అది స్వీకరించడం ముందుకు వెళ్ళిపోతాం పో ఉన్నంగా ఉండడం ముందుగా ఉండాలండి ఇవ్వాలి లాకపోవడం ఇచ్చా ఇచ్చా భయ భయా దేనికో తెలిసిన ప్రాప్తం ప్రతి భయం మన దగ్గర ఉన్నది పోతుందేమో అని భయం ఉన్నదైపోతుందేమో అని భయం ఉన్నది ప్రతిదీ పోతుంది ఎందుకు పోతుంది వచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి పోతుంది దేహం పోతుంది ఎందుకు పోతుంది వచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి పోతుంది చాలామంది ఏమంటారు దేహం ఎందుకు పోతుందంటే వయస్సు వచ్చిందిగా చాలా టైం కాలాన్ని బట్టిపోతుంది కాలాన్ని బట్టిపోతుందంటే కాలాన్ని బట్టి చాలా ఎందుకు పోవచ్చు కూడా ఫీల్ నో వస్తుంది రాంగ్ రీజన్ చెప్తే కాంట్రడిక్షన్ వస్తుంది రైట్ రీజన్ చెప్తే కాంట్రడిక్షన్ రాదు దేహం పోతుంది ఎందువల్ల వచ్చింది కాబట్టి పోతుంది డబ్బు పోతుంది ఎందువల్ల వచ్చింది కాబట్టి పోతుంది రిలేషన్షిప్స్ పోతాయి ఎందువల్ల వచ్చేవి కాబట్టి పోతాయి ఇవన్నీ పోతాయి ఏది మిడవదు దేహమే పోతుంది దేహాన్ని బట్టి వచ్చింది ఇవి దేహమే పోతుంది అంటున్నాం కదా కాబట్టి పోతాయి కాబట్టి పోతుందేమో అనే బెంగ ఉండరాదు ఎందువల్ల ఇవన్నీ పోయివే ఇవి ఏవి నావి కాదు ఇంకా భయమేముంది భయం ఉండకూడదు మన దగ్గర ఉన్నదాని గురించి భయం ఉండకూడదు ఏవి నావి కాదు ఇంకా క్రోధం మీరు ఇచ్చ చేశారనుకోండి ఇచ్చకి విఘాతం చేసిన వాని ఎడలో క్రోధం ఉంటుంది క్రోధము వద్దు ఇచ్చకి విఘాతం చేసిన వాడు మనకు ఉపకారం చేశాడు తప్పిస్తే వాడు మనకేం ఉపకారం చేయలేదు కాబట్టి క్రోధం వద్దు కాబట్టి ఇచ్చ వద్దు సో అప్రాప్తము గురించి ఇచ్చ చేయద్దు ఉన్నది కోటేమోనే భయం చేయొద్దు ఇచ్ఛను విఘాతం చేసిన వాడి మీద క్రోధం చేయొద్దు ఈ మూడు మీరు చేయకండి అసలు సరే చేంజ్ డోంట్ డూ దిస్ట్రీ కీప్ అవే దిస్ట్రీ అన్సీ వాట్ హ్యాపెన్స్ యునో వాట్ హ్యాపెన్స్ యూఆర్ అ ఫ్రీ పర్సన్ విగతేచ్ఛా భయక్రోధహ యహ సదా ముక్త ఏవ కొత్తగా ఫ్రీడమ్ ఉండదు కొత్తగా రావచ్చిన ఫ్రీడమ్ కాదు నీలో దాగి ఉన్న ఫ్రీడమ్ బయటకు మట్టి కింద నీరు ఉంటుంది ఆ మట్టి అడ్డు ఉంటుంది ఆ మట్టి అడ్డు తీసేస్తే నీరు పైకి పబ్లిపోతుంది అంటే ఆ స్ప్రింగ్ కింద వచ్చేస్తుంది ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంటే ఈ కామనలు భయాలు కోపాలు ఫ్రస్ట్రేషన్ కోపం అంటే ఫ్రస్ట్రేషన్ గ్రీవెన్స్ హర్ట్ ఇవి ఫ్రస్ట్రేషన్స్ ఇవి కోపాలు ఇవన్నీ కలిపేసి ఆనంద స్వరూపాన్ని తొక్కి పెట్టేటట్టు మీరు వీటిని తీసేటలు ఆనందమే ఆనందం యశ్వాముక్త ఏ సహర్ణము పూర్ణమిదం పూర్ణ పూర్ణము ఏవా